కీర్తన నూట యాభై ఎనిమిది ఎందునైనా మీర పోతే ఎవ్వరికి చవిగాదు ఇందరిలో తన కొలది ఎంచుకొనవలెను మంచితనమేవలే మాటలాడే ఎప్పుడెల్లా కొంచికొంచి ఉండవలే కోపపు వేడా వంచన ఎప్పుడూ వలె గంటే చంచలము మానవలే సతతము దేహికీ భ్రమయకుండగవలే పడతులగంటేను తమకించకుండవలే తన్నుదితే తుముఖుడై ఉండవలే తూచిన వారికి నెల్లా అమరి ఉండగవలే అన్నిటానుదేహికీ కైవశమై ఉండవలే ఘనపుణ్యములకెల్ల దైవము నమ్మగవలే తను వెత్తితే ఈవల శ్రీవేంకటేశుడు ఇతనికే శరణమీ భావించి బ్రతుకవలే పనివడి దేహికీ